మీ సుప్రభ పరిశున దేవ మహోనూత్ర గొప్ప దేవ మహాపరిషుద పరిశుద్ధని ప్రాప్తి చేసుకొని మా వద్దరండి సంచరించని మాకు అందరికి మీ ఆత్మ ఆత్మ నడిపి తెచ్చి దాన్ని నడిపించి వాక్తారా మాయం కొనని అతిష్ట శక్తి తెయాలని కర్తించి మీరే సహాయకారం నడిపించేవని సమ్ మన మధ్యలో ఉన్న కావ్య సిస్టర్ ఒక పాట పాడతారు చాలునయా చాలునయా నీ కృపణకు చాలునయా నీ కృపణకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడి వై కరుణించావు తల్లిగ లాలించి ప్రేమించి తల్లి గలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా కృప నాకు చాలునయ జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచీ నిలిపితి వయ్యా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచీ నిలిపితి వయ్యా ఈ సోముతో నన్ను హిమము కంటి నువ్వు తెల్లగ మాచావయ్య నీకేమి చెల్లింతు నా మంచి నా జీవితం అంతా అర్పింతు నీకయ్య ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా నీ కృప చాలు చాలు ఈ కృపణకు చాలునయా ఈ కృపణకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువల ప్రేమించి రక్షించిన వయ్య నీకేమి చెల్లించు నా మంచిసాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమా కరుణ నీ కృప చాలుమా కరుణా నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృపణకు చాలు నయా ఇప్పుడు ఎలాడన్నా థ్యాంక్ యూ అన్నా మనకయ్యూ మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము నీ చుట్టకే సత్యుడు సజీవడా జీవము నిజుటకే సత్యుడు సజీవడా మన కైయేసు మరణీకే మన పాపముల కొరకే నిత్య చుటకి సచు సజీ త్రోణిబడ విశాజీ చూ త్రోణీ కారీ చబడ దుఃఖ క్రాడ వ్యసన ముల భరించి మరణి చేరకే న్య జీవని చూటకే సజీ ఉన వ్యసనోలా మన దుఃఖము మన వ్యసనోళ్ల మన దుఃఖములో భరి మన మే నిక చే మన ముఖములు పితి మే మన కైయేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవ ముని చోటకే ప్రత్యుండు సజీవు మన అతిక్రమ మన దోషం మన అతిక్రమ మన దోషం మనలో థరి శిక్ష నందే ఈ మనకు స్వస్త కలిగే మన యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవ ముని చుట్టకే సత్యుండు సీగుడా గోరవలత పితిమి arugidimi manadare gorilaval tappitimi parugidimi manadare arudinchanu kapariyai arpinchanu thana pranam manakai yesu maraninchili మన పాపముల పరకే నిత్య జీవము చుటకే సచ్చు సజీవడా దౌర్జన్యమునందౌర్జన్యము renu ba dim pa ba renu tan no ru ter vale du mana kai traya dhanmayen mana kai yesu maraninchi మన పాపములా కొరకే నిత్య జీవము నిత్యుటకే సత్యుండు స జీగుడాదిరిం పావరి క ఎదిరింపలేవరి లేది కపటము నోట ఏ హో వా నలుగులు మహావ్యాధిని పలికించనకైయేల్సు మరణించే మన పాపములకే నిత్య జీవము నేచుటకే సచ్యుండు సజీవురా వ్రెలాడేను సమాధి సువల వ్రెలాడే సమాధిలో తీవందైలేచేయ మనకైయేసు మరణించే మన పాపముల పొరకే సిస్టర్ ఆ ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం సిస్టర్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపా కణిక్రము గలన ఏసయ్య జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభు మా రక్షకుడ మా విమోచకుడు తండ్రి పరలోకమందున్న మా తండ్రి వందనాలు వేసయ్య ప్రభ ఎవరు చూపించని ప్రేమ కలవరిశిలో ప్రభ మీరు మా పట్ల చూపించినారు ప్రభ నాయన మా వ్యసనములను మా దోషములను మా అతిక్రమములను ప్రభ మా మీద పడాల్సిన శిక్షను ప్రభ ఆ శిక్ష మీ మీద వేసుకున్నారు ప్రభ నైనా మీరు కీడు అనుభవించి నాయన మీరు మృతి చెందిన ఆయన నాయన మీ ప్రేమ చేత మీరు మమ్మల్ని బ్రతికించినారు ప్రభ నాయన కాబట్టి ఎవరు విలువ ఇవ్వలేదు ప్రభ ఈ లోకంలో ప్రభ ఎవరు ఎన్నడూ పొందలేదు ప్రభ ఆ రీతిగా నాయన మా కొరకు ప్రయాసం ప్రభ ఆ కలవరిస్తులలో ప్రభ నాయన మీరు చూపించినారు ప్రభాయన తండ్రి మా పట్ల శాశ్వతమైన ప్రేమ ప్రభ కాబట్టి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యము అది ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది ప్రభ కాబట్టి ఆ రక్షణ ప్రభానైనా మీరు అక్కడ దినం వరకు మా విమోచన దినం వరకు ప్రభ మేము కొనసాగించుకొని మరి మా రక్షణ ఎందు మేము బహు జాగ్రత్త పడి జీవించులాగున సహాయపడు ప్రభా నైనా ఏ విషయంలో కూడా ఎలాంటి విషయాల్లో మేము చెక్కబడకుండా ప్రభా నీ ఎందు విశ్వాసం ఉంచి నాయన ముందుకు సాగులాగునా మీ కృపా కనికరం మా పట్ల చూపించమని నీ దయా దాక్షిణ్యత తండ్రి మా పట్ల కనబరచమని నీ నీతి అనే దక్షిణార్థముతో తండ్రి మమ్మల్ని ఆదుకొని సంరక్షించి ప్రతి అపవాది తంత్రముల నుంచి ప్రభా మీరు మమ్మల్ని విడిపించి కాపాడి నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా అయినా నువ్వే ప్రభాణయినా తండ్రి నా స్థానంలో నిలబడితే ఏ రీతిగా వాక్యాన్ని ఉపతేసిస్తావు ప్రభా ఆ రీతిగా మీరు మాట్లాడండి ఎక్కడ నా స్వనీతి స్వబుద్ధి నేను ఆధారం చేసుకోకుండా తండ్రి నా ప్రవర్తన తండ్రి నీ అధికారానికి అప్పు చెప్పుకుంటున్నాను నువ్వే ప్రభాణ అయినా నిలబడిన ఆయన నా స్థానంలో ఉండి నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ కీర్తనల గ్రంథము నూట ఆరో అధ్యాయము ఒకటో వచనము కీర్తనల గ్రంథంలో నూట ఆరో అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే యహోవాను స్తుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా చెల్లించుడి ఆయన కృప నిత్యముందును కాబట్టి ఎందుకు మనం దేవుణ్ణి స్థుతించాలంటే మన దేవుడు స్థుతులపై ఆసీనుడైన వాడు చూడండి కాబట్టి ఈ లోకం కాదు పరలోకమందు కూడా ఆయన నిత్యము వేలాది దూతలతోటి అనుదినము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతింపబడుతున్నాడు మన ప్రభు కాబట్టి ఎలా అయితే ఆయన దూతలు ఆయన ఏర్పరచుకున్న దూతల ద్వారా ఆయన ఆ పరలోకమందు అనుదినము ఆయన స్థుతింపబడుతున్నాడు అలానే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన మనమందరము కూడా ఆయనని స్థుతించాలా ఆయన నామాన్ని కొనియాడాల మన దేవునికి స్తోత్ర గీతములు పాడి మన ప్రభు నామని మహిమ మహిమపరచాల చూడండి కాబట్టి దేవుణ్ణి మనము స్థుతించాల చూడండి అలాగే మన దేవుని యొక్క గుణం చూడండి యహోవా దయాళుడు కాబట్టి ఆయన దయాళుడు కాబట్టే మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడు కాబట్టే ఎవరు పడని శ్రమ ఎవరు పడని నిందలు ఎవరు మన పట్ల పొందని అవమానము చూడండి ఆయన దేవుడై ఉండి ఆయన దాసుని స్వరూపము మనిషిని పోలికగా పుట్టి తను తాను మార్చుకొని చూడండి ఈ లోకంలో సాత్వికుడై దీన మనసు ఎంతో ఆయన ఓపికతో ఓర్పుతో సహనముతో ఆయన మనల్ని రక్షించుకున్నాడు చూడండి అలాంటి దేవుడు మన దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన దయగలిగిన దేవుడు కాబట్టే ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల ఈరోజు మనం సహజంగా ఈ లోకంలో చూస్తే ఏదన్నా వాళ్ళ జీవితాల్లో ఏదన్నా ఒక కార్యం జరిగితేనో ఒక ఆదివారం చర్చిలో నిలబడి నా పట్ల దేవుడు ఇది చేసిండు అని చెప్పి అంతటితో ఏం చేస్తారు చెయ్యి కానీ చూడండి ఈ గడిచిన కాలము ఈ దినము ఈ నిమిషం ఈ క్షణం వరకు నువ్వు సజీవ లెక్కలో నిలబడ్డావంటే అది దేవుని కృప అందుకు నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల చూడండి ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు ఆకలితో ఎంతో మంది నివాసాలు లేకుండా దిక్కు లేని వారిగా ఉన్నారు ఎంతో మంది రోగాలతోటి అనారోగ్యాలతోటి వ్యాధులతోటి సమస్యలతోటి ఎంతో మంది దిక్కు లేని ఉన్నారు కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే దేవునికి ఎంత గొప్ప కృప ఇచ్చండు ఎంత గొప్ప చూడండి మూడు పూటల తినగలుగుతున్నాము మంచిగా దేవుని ఇచ్చిన స్థలంలో నివాసంలో మనం ఉండగలుగుతున్నాం మన కుటుంబంతో మన పిల్లలతోటి భార్యలతోటి చూడండి అందరితో సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆనందంగా ఉండగలుగుతున్నాం ఇది అంతా ఆయన మన పట్ల చూపించిన దయా కాబట్టి ఒకరోజు ఏదో నీ జీవితంలో అనుకోని చేసి అంతటితో దేవునికి ఆ కృతజ్ఞత చెల్లించి తర్వాత నీ ఇష్టానుసారంగా మనం ఇష్టపకరం కాదు కానీ మన ప్రతి ప్రార్థనలో నువ్వాయనని స్థుతించాలా ప్రతి ప్రార్థనలో నువ్వాయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పాల ఎందుకు ఆయన దయాళుడు కాబట్టే నువ్వు నేను మనమందరం సజీవ లెక్కలో నిలబడగలిగినాం ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం ఆయనని స్థుతించగలుగుతున్నాం ప్రార్థించగలుగుతున్నాం ఆయన కృప ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎంతో ఆదరణ మనం పొందుకోగలుగుతున్నాం దీవించబడుతున్నాం ఆశీర్వదింపబడుతున్నాం ఇవి కన్నిటికీ కారకుడు ఒక్కడే ఆయననే యశుప్రభు కాబట్టి అలాంటి మహోన్నతుడైన దేవుడు అలాంటి పరిశుద్ధమైన దేవుడు అలాంటి కృపా కనిక్రమ గల దేవుడు దయా దాక్షిణ్యుడు చూడండి మన ఏ సుప్రం కాబట్టి ఆయనకు నువ్వేం చేయాలా మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఎప్పుడైతే నువ్వు ఆయనని స్థుతిస్తావో ఎప్పుడైతే ఆయనను స్థుతించిన నీవు ఆయన సన్నిధిలో ఉన్న నువ్వు ఎప్పుడైతే ఆయన కృప ద్వారా ఆయన దయాళుడు కాబట్టి నువ్వు పొందుకుంటావో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతా భావము కలిగి నీ జీవితాన్ని యేసు ప్రాభుకి సమర్పించుకుంటావో అప్పుడు ఆయన కృపణీకుంటది ఎందుకు కృతజ్ఞతా భావము కలిగిన వాళ్ళే దేవుని దృష్టిలో నమ్మకమైన వారు వాళ్ళెప్పుడు దేవుణ్ణి మరచిపోరు కళలోనైనా కానీ దేవుణ్ణి మర్చిపోరు కళలోనైనా కానీ పాపము చేయనే చేయ ఎందుకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతగా జీవిస్తేనే నిజమైన కృతజ్ఞత భావం చూడండి చచ్చిపోయిన వాళ్ళగా ఉన్న మనల్ని నరకానికి పోవలసిన మనల్ని ఒకప్పుడు దుష్టుల ఎట్లా అంటే ఒకప్పుడు దురాత్మలతోటి ఒకప్పుడు లోకానుసారంగా ఉన్న మనల్ని భ్రష్టులుగా ఉన్న మనల్ని ఆయన తన రక్తముతో చూడండి మనల్ కడిగి పరిశుద్ధపరిచినాడు చూడండి ఆయన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా చేసుకున్నాడు దేవుడు కాబట్టి నువ్వు నశించిపోకుండా నీకు రక్షణ భాగం భాగ్యం ధన్యత మనకి ఇచ్చిండు కాబట్టి నువ్వెట్లా ఉండాలా నమ్మకమైన వాడిగా ఉండాలా ఎట్లా నీ లక్షణాన్ని ను కాపాడుకోవాలా ఆయనకు కృతజ్ఞత భావం చెప్పాలా ఎందుకు నేను నశించిపోయేవాణ్ణి ప్రభ కేవలం నీ దయ నీ కృప నీ ప్రేమే ఈరోజు నీ సన్నిధిలో నన్ను ఉండగలిగిచ్చింది ఈ సన్నిధిలో ఇక్కడే కాదు ప్రభ రేపటి దినం పరలోకం కూడా నీ సన్నిధిలో నేను ఉండగలగను అది దానికి కారకుడు ఎవరు నువ్వే నేను తినగలుగుతున్నానంటే నువ్వే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే నువ్వే సమస్తం ఈ లోకంలో నేను అన్ని పొందుకుంటున్నానంటే కారకుడు నువ్వే ప్రతిదానికి నువ్వే మార్గం ఇక లేదు ప్రభ కాబట్టి ప్రతి విషయం నందు ఎప్పుడైతే నువ్వు నమ్మకమైన వాడిగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తావో అప్పుడే ఆయన కృప నీకు నిత్యం ఉంటది చూడండి అప్పుడు ఆయన కృప నిత్యం ఉంటది ఎలాంటి దేవుడు మన దేవుడు దయాలుడు అంటే మత్తాయి సువార్త పదిహేనో అధ్యాయము ముప్పై రెండో వచనంలో అంతటా తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధ ఉన్నారు ఎందుకు మూడు దినముల నుండి వీళ్ళు దేవుని యొద్ధ ఉన్నారంటే ఆసక్తి అనమాట దేవుని వాక్యం శ్రద్ధ వెతుకుతున్నారు ఆయన సన్నిధిలో చూడండి ఈరోజు అలాంటి ఆసక్తి ఈరోజు మనం కలిగి ఉన్నామా చూడండి వాళ్ళకు లేవా పనులు వాటి అన్నిటినీ విడిచిపెట్టి దేవుని దగ్గర ఆయన మాటలు వినడానికి ఈ జనులు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు చూడండి ఒక గంట వాక్యం వినడమే మన చెవులకి ఏమైపోతుందంటే బహు కష్టం అయిపోతుంది ఒక గంట వాక్యం వినడానికే మన హృదయానికి చాలా ఇబ్బందికరం అవుతుంది ఎందుకు వినలేని స్థితిలో ఉన్నాం మనం కానీ ఈ జనులు చూడండి ఆయన మాటలు వినడానికి ఎంత ఆసక్తితో శ్రద్ధగా మూడు దినముల నుండి ఎవరి దగ్గర ఉన్నారు దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళు మూడు దినముల నుండి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయన చెప్పిన మాటలు విన్నాక చూడండి వారికి తిననేమి లేదు గనక వారి మీద కనికర మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి చూడండి అప్పుడు మీకు సమస్తము అనుగ్రహింపబడతాయి వీళ్ళు అన్ని విడిచిపెట్టినారు ఆ మూడు దినాలు ఆయన చెప్పే ప్రతి మాట ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారు చూడండి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన మాటలు ఆసక్తిగా శ్రద్ధగా ఆయన మీద దృష్టి ఉంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారో వీళ్ళ పట్ల దేవుడు ఏం చేస్తుండు ఆలోచన చేస్తుండు ఇది నువ్వు తెలుసుకోవాలా నీ జీవితంలో ఆత్మీయ సత్యం ఏ రోజైనా దేవుడు నీ దృష్టి నీ పట్ల ఆయన ఆలోచన చేయాలంటే నువ్వు ఆయనకి ఎట్లా ఉండాలా అంగీకారంగా ఉండాలా చూడండి ఎప్పుడైతే ఈ జనులు ఆ రీతిగా మూడు దినముల నుండి ఆయన యుద్ధ ఉన్నారో దేవుడు వాళ్ళని చూశాడు మన దేవుడు ఉట్టి మాటలు చెప్పే దేవుడు కాదు ఉట్టి వాక్యం చెప్పించి పంపించే దేవుడు కాదు అది ఆత్మ సంబంధమైనదే కానీ ఇక్కడ శరీర సంబంధం కూడా ఉంది ఎట్లా వాళ్ళు ఆత్మలో బలాన్ని పొందుకున్నారు ఆత్మలో బలంగా తయారైనారు ఆయన మాటలు విని కానీ శరీర నియమం ఉంటది కదా కాబట్టే ఈ శరీర నియమం మూడు దినముల నుండి ఉపవాసంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు శరీర ప్రకంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దేవుడు ఏం చేస్తుడు కనికర పడుతున్నాడు యహోవ దయాలుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ఎవడు ఇట్లా ఒక్క యసు ప్రభు తప్ప ఈరోజు నమ్మి నీ జీవితాన్ని నిన్ను నువ్వు మార్చుకొని ఆయన రక్షణ మార్గంలోకి చూడు నీ పట్ల దేవుడు ఆలోచన చేస్తాడు చూడండి ఆయన ఎన్నడు విడువడు ఎడబాయన దేవుడు మన దేవుడు కాబట్టి వాళ్ళ మీద దేవుడికి కనికరం కలిగింది ఎందుకు వాళ్ళు బలంగానే ఉండొచ్చు ఆత్మలు కానీ శరీర నియమం ప్రకారంగా వాళ్ళు బలహీనంగా ఉన్నారు వాళ్ళు బలహీనంగా ఉన్నారు అది ఎవరు ఆలోచన చేసిండ్రు దేవుడే ఈరోజు నీకు తెలిసిన ఆత్మీయ సత్యం ఏంటంటే నువ్వు ఎట్లా ఉన్నావో నీకు ఎలాంటిది ఇవ్వాలో ఒక దేవుడే ఆలోచన చేయగలుగుతాడు అలా చేయగలిగిన దేవుడు ఆయన కనికర గలగా దేవుడు కృపగలిగిన దేవుడు అది పొందుకోవాలంటే ఆయనలో గడపడము ఆయన సన్నిధిలో ఉండడము ఆయన వాక్యం మీద ఉండడము ప్రార్థనలో ఉండడము ఇది నీకు నాకు మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టు చూడండి అప్పుడు దేవుడు వారు మార్గములో మూర్చబదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదు కాబట్టి దేవుడికి ఇష్టం లేదు ఎందుకు అయన ప్రేమించిన వాడు కాబట్టి ఇష్టం లేదు పుట్టి మాటలు చెప్పి వాక్యం చెప్పి పంపించడానికి ఆయనకి ఇష్టం లేదు కదా ఈ లోకంలో దేవుడు అన్ని ఆత్మవరాలు ఇచ్చి ఈ లోక నియమంగా మనల్ని దరిద్రులుగా ఎప్పుడు పెట్టిండో దేవుడు పెట్టడు కదా చూడండి ఎందుకు ఈ వాక్యం చూస్తున్నంటే ఎప్పుడైతే వీళ్ళు ఆత్మలో బలం పొందుకున్నారో ఎప్పుడైతే దేవుని వాక్యంలో వాళ్ళు ఉన్నారో ఆ మూడు దినములు వాళ్ళకి ఆకలన్న మాట వాళ్ళకి వేయాల ఎందుకు ఉపవాసం అంత ఆసక్తిగా శ్రద్ధగా వాళ్ళు ఆయన మాటలు వినడంలో ఆసక్తి కలిగి ఉన్నారు చూడండి ఎప్పుడైతే అలా ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళని చూసిన దేవుడు వాళ్ళ పట్ల ఆలోచన కలిగిన దేవుడు వాళ్ళ మీద కనికిర పడుతుండు వాళ్ళు తినకుండా ఈ మార్గంలో పోతే వాళ్ళు మూర్చపోతే దేవుడికి బాధనా కదా కాబట్టి దేవుడు ఏం చేస్తుండడు ఆలోచన చేస్తుండు వీళ్ళు ఏమన్నా ప్రభు నాకు ఆహారం కావాలా నేనేమన్నా ఆకలితో అలమటిస్తున్నానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడతలేదు ఎందుకు ప్రార్థించక మునిపే మీ అక్కరలు అవసరతలు ఏంటియో దేవుడికి తెలుసు వీళ్ళకి ఏ అవసరత ఇప్పుడు అవసరం వీళ్ళకి ఏ అక్కర అవసరం అంటే వాళ్ళు తిననేమి లేరు కాబట్టి వాళ్ళు బలహీనులు కాబట్టి వీళ్ళు ఆ బలహీనంగా వీళ్ళు తిరిగి ప్రయాణమై మార్గం మధ్యలో పోతే ఎక్కడ మూర్చబోతురని వారి అక్కరతను ఎవరు ఎరిగినారు ఏ సుప్రభు ఈ సత్యం మనకు తెలిస్తే ఈరోజు నువ్వు కూడా దేవుని వాక్యం పట్ల అలాంటి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయన యొద్ ఉండడానికి ఇష్టపడితే ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అలా దేవునికి మనం జీవించాల ఎప్పుడైతే దేవుడు అలా అనుకున్నాడో ఆయన శిష్యులను దేవుడు ఏం చేసిడు పిలిచిండు పిలిచి వాళ్ళు ఏం చెబుతారు ఇంతమంది జన పంచడానికి అరణ్యంలో ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు అప్పుడు మన యొద్ధ ఎంత ఉన్నాయంటే ఐదు రొట్టెలు కొన్ని చేపలని చెప్తారు వాళ్ళు చూడండి దేవుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇంతమంది జనానికి ప్రవ దేవుని మీద సనగలేదన్నట్టు ఈ రోజు మనం సనుగుతుంటాం మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి సనుగుతా గొనుగుతా దేవుడు నన్ను చూడలేదు దేవుడు నాకేం చేయలేదు నా జీవితం ఎట్లా ఎందుకైంది అట్లా ఎందుకైంది ఒకప్పుడు అట్లా ఉన్నాను ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఇవన్నీ ఎట్లా అంటే మనమేమో సనుగుతా ఉంటాం కానీ ఇక్కడ చూడాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కొన్ని వాటినే తీసుకొని తన చేతులతో ఎత్తి ఆకాశం దేవుని వైపు చూచి ఆయన ఏం ప్రార్థించండు కృతజ్ఞత చెల్లించండి ఎందుకు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలైనా నువ్వు మాకు అనుగ్రహించినావు ప్రాభ నీకు వందనాలు ఇలా చెప్పే వాళ్ళు ఎవరుంటారు నాకు ఇది లేదు అది లేదు అది అవలేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు కానీ నేను ఈరోజు కలిగి ఉన్న స్థితి గుడిసెలో ఉన్నా కానీ లేదా బిల్డింగ్ లో ఉన్నా కానీ విమానాల్లో ఉన్నా కానీ సైకిల్ మీద ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఈ స్థితిలో నాకు ఇంత కృపణ ఇచ్చావు అని కృతజ్ఞత భావం కలిగే వాళ్ళు ఎక్కడుంటారు ఎంతగాడికి మనుషుల దృష్టి వాణ్ణి చూసి వీణ్ణి చూసి పక్కింటిని చూసి ఎదుటి వాణ్ణి చూసి వాడిని వీణ్ని పోల్చుకొని ఉన్న జీవితంలో ఉన్న శాంతి సమాధానాన్ని నెమ్మది పోగొట్టుకొని దేవుని పట్ల సనిగి నాకేం చేసిండు దేవుడు దూషించి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ చూడండి యేసు ప్రభు ఎట్లా చేస్తుండు ఆ ఐదు రొట్టులు రెండు చేపలు ఆయన ఆకాశం మందు ఉన్న దేవుని తట్టు కన్నులెత్తి చూచి ఆయన ఏం చేస్తుండు ప్రార్థించి కృతజ్ఞత భావం చూపిస్తే ఆయన కృప నిత్యముడినంటే ఆయన కృప కాకపోతే ఏంటి ఐదు రొట్టెలు రెండు చేపలు అంతమంది జను సమూహము తృప్తిగా తిన తర్వాత కూడా మిగలడం అంటే అది కృప కాదా ఈరోజు నువ్వు కొద్ది వాటిలో కావచ్చు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు నమ్మకమైన వాడివిగా కృతజ్ఞతా భావం కలిగి దేవుడు నీ కలిగిన తలంపును ఆలోచనను ఎరిగి ఆయన నీ చూపించిన దయను నువ్వు గుర్తెరిగి నువ్వు నమ్మకమైన వాడిగాను నమ్మకమైన తండ్రాలు గాను కృతజ్ఞత భావం కలిగి చూపిస్తే అప్పుడు నీ జీవితంలో దీవెన ఆశీర్వాదం అన్నట్టు అప్పుడు ఆయన కృప నిత్యం ఉంటది చూడండి కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అట్లాంటి ఆసక్తి శ్రద్ధ దేవుని సన్నిధులు ఆయన వాక్యం మనం వినాల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న దినాలను బట్టి వాక్యానికి ఇంపార్టెన్సే ఉండదు ఎక్కడ సంఘాల్లో కానీ ఎక్కడ అక్కడికి వచ్చేళ్ళకి ఉండదు వాక్యం లేకపోతే ఎట్లా దుష్టశక్తులతోనూ పోరాడతావు వాక్యం లేకపోతే నీ విశ్వాసం ఎట్లా బలపడతుంది వాక్యం లేకపోతే నీ జీవితంలో దేవుడు మాట్లాడే ఆదరణ నువ్వు ఎట్లా పొందుకుంటావు వాక్యం లేకపోతే నువ్వు త్రోవ తప్పిన వాళ్ళలాగా ఉంటే సరైన త్రోవలో ఎట్లా నడుస్తావు వాక్యం లేకపోతే ఇష్టానుసారంగా ఉన్న నీ జీవితానికి హెచ్చరిక ఎక్కడ వస్తుంది కాబట్టి సమస్తానికి మూలం దేవుని వాక్యం అంటే దేవుడే ఆ వాక్యం కదా కాబట్టి ఆ విషయంలో మనం ఎవరము అశ్రద్ధ గనపరిచిన ఆసక్తి తగ్గిన ను ఎప్పుడో ఆ పేతులు కానీ ఎట్లా సముద్రంలో పడ అట మునిగిపోతుండో నువ్వు ఎప్పుడో మునిగిపోయిన వాడివి కాబట్టే ఈరోజు అందరూ కృంగిపోతూ ఏడుస్తూ ఎందుకంటే నమ్మకం లేదు వాక్యాలు నమ్మదగి కదా కాబట్టి ఆయన మనకు అత్యధికమైన అమూల్యమైన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు వాటిని స్వతంత్రించుకున్నవాడు ఆయన కృప పొందుకుంటాడు వాటిని స్వతంత్రించుకున్నవాడు ఆయన దయను పొందుకుంటాడు ఎప్పుడైతే ఆయన వాటిని స్వతంత్రించుకున్నవాడు వేటిని చూసి జడియడు బెదరడు ఎందుకు విశ్వాసానికి కర్త యేసు ప్రభు ఈ వాక్యమే కాబట్టి దానిని చూసి ముందుకు నడుస్తారన్నట్టు ఎక్కడ కూడా బలహీనం అవరు కూడా భయపడరు చూడండి ఇక్కడ మనం చూస్తే చూడండి లూకాసు వార్త అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీలయ మధ్యగా వెల్లుచుండెను చూడండి ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళు చుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఎందుకు దూరంగా నిలిచినరంటే ఈ కుష్ఠరోగం ఎక్కడ ఆయనకు వస్తుంది భయం వీళ్ళకి కాబట్టే కదా ఇంట్లో ఉండనివ్వలేదు గ్రామంలో ఉండని లేదు ఆఖరికి సమాజం మందిరంలో కూడా యాజకులు వీళ్ళని ఉండని ఎక్కడ జన లేని అరణ్యంలో నివసిస్తున్నారు ఎందుకు ఆదరణ లేదు వీళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం లేదు ఎందుకంటే తృణీకరింపబడిన వాళ్ళు కదా ఈ మనుషుల చేత విసర్జించబడిన వాళ్ళు కదా కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఎంత ఆందోళనకరంగా ఎంతో కృంగిపోయినట్టు ఉంటుందా లేదా కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే యేసు ఆ గ్రామంలోకి వచ్చిండో ఎప్పుడైతే అది వీళ్ళు గ్రహించినారో ఈ పది మంది కుష్ఠరోగులు వెంటనే ఆశ అన్నట్టు ఎందుకు ఈ దేవుడే స్వస్థపరచగలడు ఈ దేవుణ్ణి నేను నమ్మి ఆయన యుద్ధకి వెళ్ళి ఆయనని ఆశ్రయిస్తే ఈ దేవుడు నా పట్ల ఎలాంటి దేవుడు దయగలిగిన దేవుడు కనికరము దేవుడు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచింద్రో ప్రాధేయపడుతున్నారు ఏ సుప్రభువ మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఎందుకు ప్రాధేయపడుతున్నారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దయాలుడా కాదా ఇప్పుడు వీళ్ళు పది మంది కుష్ఠరోగులు మనుషులందరి చేత విసర్జింపబడిన వాళ్ళు ఎక్కడో గ్రామా శివారులు ఎక్కడో సంచారం చేస్తూ నివాసం చేస్తూ చూడండి ఏ ఏ దిక్కు లేకుండా ఉన్నవాళ్ళు అలా దూరంగా నిలిచి ఆయన దగ్గరకు వచ్చి కరుణించంటే యశుప్రభు ఎలాంటి దేవుడు జాలిగల దేవుడు చూడండి కాబట్టే నా ఎద్దకు వచ్చిన వాడిని ఏమాత్రం ఎందుకు తోసివాడంటే ఆయన హృదయము చాలా సున్నితమైన హృదయం అన్నట్టు చూడండి అంత ఆయన సున్నితమైన హృదయం గల దేవుడు కాబట్టి ఎవరువైనా గాని చూడండి ఆయన జాలి పడతాడు మన దేవుడు ఆయన దయాళుడు యశుప్ర కృపా కనికిరం గల దేవుడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన దయ పొందుకోవడానికి మమ్మల్ని కరుణించు తండ్రి అని ఏం చేస్తున్నారు వీళ్ళు కేకలు వేస్తున్నారు ఆయన వారిని చూచి వెళ్ళి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పను వారు వెళ్ళి శుద్ధులైరి ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చినారో ఆయనను నమ్మినారో ఆశ్రయం చేసుకున్నారు వీళ్ళ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆయనకి మొరపెట్టినారు నా యుద్ధకు నేను ఏ మాత్రము అని చెప్పిన దేవుడు యేసు ప్రభు కాబట్టి ఆయన ఏ వీళ్ళని త్రోసివేయకుండా వీళ్ళు ఏదైతే ఇష్టమైనది అడిగిన్రో వాళ్ళ పరిస్థితిని చూసిన దేవుడు దయగలిగిన దేవుడు ఏం చేసిండు మీరు యాజకులకు కనబరుచుకోండి అని వారికి సెలవిచ్చి ఎప్పుడైతే ఆ మాట విని వాళ్ళు వెళ్తున్న ఆ మార్గం మధ్యలోనే వీళ్ళు ఏమైపోయినారు మంది శుద్ధులైన చూడండి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి కలిగిందేమో పది మందికి స్వస్థత కానీ గుర్తు తెరిగిన వాడెవడు రోజు ఎంతో మంది ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు ఒక్కడికి కూడా కృతజ్ఞత భావం ఉండదన్నట్టు కృతజ్ఞత భావం ఉన్నవాడు ఎవడు పాపము చేయడు వాడు ఎప్పుడు అబద్ధాలాడడు ఎప్పుడు దుర్మార్గమైన హృదయం కలిగి ఉండడు ఎప్పుడు చెడుతనం కలిగి ఉండడు ఎప్పుడు దేవుని దృష్టికి అసహ్యమైనది నీచమైనది హేయమైనది ఎలాంటి క్రియ వాడు కనపరచడు ఎందుకు వాడు కళ్ళు తెరుచుకొని చూస్తే యేసుప్రభు శిలువు మీద వేలాడేది కనపడుతుంది ఎందుకు అంతగా ప్రయాస కదా అంతగా శ్రమ పొందిండు కదా అంతగా నీ కొరకు ఆయన నలగొట్టబడి విరగొట్టబడి చూడండి ఆయనని చూడలేని తేజస్సులో ఉన్న దేవుడు పరమును వీడి అంతగా ఎవరి కోసం ప్రాయసపడ్డట్టు నీ కోసం కాదా నా కోసం కాదా అలాంటి జ్ఞానం ఉండి అలాంటి కృతజ్ఞత భావం నీ పట్ల దేవుడిచ్చిన రక్షణ పట్ల నీకుంటే నువ్వు ఎప్పుడు వాక్యాన్ని పాటిస్తావు తప్ప వాక్యానికి నువ్వు విరుద్ధంగా ఉండవన్నట్టు వీళ్ళెవరు కృతజ్ఞత భావం లేని వాళ్ళు దేవుని దృష్టులు విశ్వాస ఇలాంటి వాళ్ళే ఎవరు వాళ్ళకిచ్చిన రక్షణను కాపాడుకోకుండా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని మరలా ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని రక్షణ పొందక ముందు ఎట్లయితే మాట్లాడినరో ఎట్లయితే ఎలాంటి హృదయము ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తలంపులు ఎలాంటి మనస్సు కలిగి ఎలాంటి గుణగానాలు కలిగి వాళ్ళు ఉన్నారో రక్షణ పొంది క్రీస్తును అంగీకరించి మారు పొంది బాప్తిసం పొంది ఆయనతో పాటు పాతి పెట్టబడి లేచి ఆయనకు నమ్మకంగా జీవించకుండా ఇలా జీవిస్తారన్నట్టు ఎలా పట్ల దేవుడు పడిన ప్రాయాసం అంతా వ్యర్థమైపోతుందన్నట్టు కాబట్టి మనం గుర్తిరగాల పది మంది కుష్ఠరోగులు శుద్ధులైతే అందులో ఒక్కడే తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిల వాడు సమరయుడు చూడండి ఒక సమరయుడికే యేసు ప్రభు పట్ల కృతజ్ఞత భావం ఉందన్నట్టు మిగతా తొమ్మిది మంది ఎవరన్నట్టు దేవుని బిడ్డలు అన్నట్టు ఎరిగిన బిడ్డలు చూడండి వాడికి కృతజ్ఞత భావం ఉంది కాబట్టి నా స్థితిని చూసిన దేవుడు నా పరిస్థితిని చూసిన దేవుడు నా బ్రతుకును చూసిన దేవుడు నన్ను అలాంటి చూడండి భయంకరమైన జీవితం నుంచి ఆయన కృప వల్ల కనికరం వల్ల నేను శుద్ధులైనను కాబట్టి నేను వెళ్ళాల్సింది నా ఇంటికే కాదు నేను వెళ్ళాల్సింది నాకు ఇష్టమైన చోటకు కాదు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేసిండు కాబట్టి కృతజ్ఞత భావం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయనను మహిమ పరచడానికి వచ్చి ఏం చేసిండు ఆయన యుద్ధ సాగిల పడి భావం చెల్లిస్తుండు చూడండి ఇలాంటి వాళ్ళకే దేవుని దీవెనలు మెండుగా ఆశీర్వాదాలు ఉంటాయి నువ్వు ఇచ్చే కానుకలు చూసి కాదు నువ్వు ఉండే ఉపవాసాలు ఉండి కాదు నువ్వు చర్చిలకి వెళ్ళి లోకమంతా సంచారం చేసినా కూడా ఏ మోక్షం కలగదన్నట్టు ఎందుకు వాక్యాన్ని పాటించిన వాడే దీవించబడతాడు వాక్యాన్ని పాటించిన వాడే ఆశీర్వదింపబడతాడు ఎందుకు వాడు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాడే కానీ దేవునికి దూరంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నవాడు ఆయనలో జీవం ఉంది కాబట్టి వాడు ఫలిస్తాడు దూరంగా ఉంటే వాడు ఎండిపోతాడు అన్నట్టు ఎప్పుడైనా మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవులమైన మనము దేవుని ప్రకారంగా జీవించడం మనుషుల కల్పితాలను బట్టి మనుషుల విధానాలను బట్టి కాదు ఇంట్లో ప్రార్థనలు పెట్టినా ఇంకొకరు వచ్చి ప్రార్థనలు పెట్టినా నీ జీవితం వాక్యానుసారంగా లేకపోతే నీ జీవితంలో ఎదిరే ఆ సమస్యకు నీ బ్రతుకు దిన కూడా పరిష్కారం దొరకదు ఎందుకు నువ్వు యసు ప్రభువుని తృణీకరించిన కదా యసు ప్రభుకి లోబడని కదా నువ్వు యేసుప్రభుకు లోబడిన వాడివైతే యేసుప్రభుని అంగీకరించిన వాడివైతే ఏసుప్రభు పట్ల కృతజ్ఞత భావం కలిగిన యేసు ప్రభువుని నమ్మిన వాడివి కాబట్టి నువ్వేం చేస్తావు ఆయన వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని స్వతంత్రించుకొని నువ్వు నడుస్తావన్నట్టు వాక్యాన్ని పాటించకుండా మన జీవితంలో ఎలాంటి సమాధానం లేకుండా తగ్గింపు లేకుండా ఎక్కడ కూడా క్రీస్తు కలిగిన మనసు లేకుండా ప్రేమ లేకుండా ఎన్ని ఉన్నా ఎన్ని ప్రార్థనలు పెట్టినా ఈ లోకంలో ఉన్న సేవకులందరూ వచ్చి కూడి ఆడ ప్రార్థన చేసినా దేవుడు కనులెత్తి చూడనే చూడడు ఎందుకు అది ఆయనకు విరుద్ధమైనది అన్నట్టు ఆయనకు అంగీకారమైంది ఏంది ఆయన వాక్య ప్రకారంగా ఆయనకిష్టం కాబట్టి ఇతను వచ్చి దేవుని ఎదుట సాగిల ఇతను ఒక సమరయుడు అప్పుడు ఏసు ప్రభు చెప్తుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరు ఆ తొమ్మడి ఎక్కడ అంటే నాకు తెలుసు నేను ఎంతమందిని స్వస్థపరిచినాను నేను ఆశించింది ఎంతమందిని పది మంది వచ్చిన వాడెవడు ఒక్కడే వీడే నమ్మకమైన వాడు అన్నట్టు ఏర్పరచబడిన వారు అనేకులు పిలవబడిన వాళ్ళు అనేకులు ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది అంటే ఏసు చిత్తంలో అందరూ ప్రతి ఒక్కరు సువార్త చెప్పాలని ప్రతి ఒక్కరు ఉండాలని కానీ కొందరే ఈ సమరవి లాంటి వాళ్ళే ఉంటారు అన్నట్టు చివరికి తక్కువ శేషం అన్నట్టు మిగతా వాళ్ళంతా ఏమైనారంటే ఏం లేదు కృతజ్ఞత భావం లేదు చేసిన మేలును కూడా మర్చిపోయే విశ్వాస ఘాతకులు అన్నట్టు వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చిండు కృపా కణికరం దేవుడు కాబట్టి జాలి దయ చూపించిండు వాళ్ళ ఆశను తృప్తి పరిస్తే వీళ్ళు ఎట్లా ఆయన పట్ల కృతజ్ఞత భావం కలిగి చూపించాల కానీ వీళ్ళకి ఎక్కడుంది కాబట్టి యేసుప్రభు అడుగుతున్నాడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి ఆ తొమ్మండ ఎక్కడ ఈ అన్యజనుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన ఎవడను అగపడలేదా అంటే దేవుడు కూడా కనులు చూస్తా ఉంటాడు ఎవడు నా దగ్గరకు వచ్చి నా పట్ల నమ్మకంగా ఉంటాడు నా పట్ల కృతజ్ఞత భావం కలిగి చూస్తాడు నేను చేసిన మేలులను కృపలను తలంచుకొని నాకు ఇష్టంగా జీవిస్తారు ఎవరిష్టంగా దేవుని ఇష్టంగా వాళ్ళ ఇష్టంగా కాదు ఈరోజు మనుషులంతా ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఇష్ట పరిచర్య చేసినా వాళ్ళ ఇష్టమే అంటే మనం ఎక్కడ కూడా స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రాణము ఆత్మ శరీరము ఎప్పుడైతే దేవునికి లోబరుచుతావో ఎప్పుడైతే ఆయన ఆలోచనల తలంపులకు నువ్వు అవకాశం ఇచ్చి నడుచుకుంటావో అప్పుడు నీ మార్గము సరైన మార్గం చూడండి ఇతను అని దేవుడు అడుగుతున్నాడు అప్పుడు నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను కాబట్టి ఇతను ఏం చేసిండు ఎప్పుడైతే దేవుడు దగ్గరకు వచ్చిండో తన సమస్య గురించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు ఆ పది మందితో పాటు ఇతను కూడా దేవుడు కనికిరం గల దేవుడు దయగలిగిన దేవుడు జాలి దేవుడు కాబట్టి ఆయన ఏం చేసిండు ఆ యొక్క నుంచి దేవుడు శుద్ధీకరించాడు అంటే పరిశుద్ధ అంటే ఆ రోగం నుంచి స్వస్థ పరిచినాక ఏం చేసిండు తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించండు కాబట్టి ఆయన కృప పొందుకున్నాడు గొప్ప సాక్ష్యం పొందుకున్నారు ఎవర్ నోటి నుంచి జీవం కలిగిన దేవుడి నోటి నుండి అన్నట్టు ఈరోజు అలాంటి జీవితము అలాంటి సాక్ష్యము ఈరోజు నీకుందా అది మనుషులు చూపించుకొని లేదా నిలబడి చెప్పేది కాదు కదా నీ జీవితము నీ హృదయము నీ ఆలోచనలు తలంపులు నాకు కనపడకపోవచ్చు ఈ ప్రార్థనలో ఉన్న మీకు కానీ ఎవడు హృదయ పరిస్థితి ఎలా ఉంటదో యేసుప్రభు ఎరిగిన దేవుడు కదా ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధించేవాడు పరిశీలించేవాడు చూడండి కాబట్టి మనము ఈ సమరయులాగా ఉండాలి కృతజ్ఞత భావం కలిగి మేలులు పొందుకొని దేవుడు నా పట్ల అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పుకొని పోయేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఆయన ప్రతి దాని వెనక ఒక అర్థం ఉంటుంది చూడండి కాబట్టి ఒకటో దశలోనికి రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో దేవుడు జీవితండు ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై వచనంలో అందుకు ఏసు ఇట్ల ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను మనందరికీ తెలుసు కదా దేవుడు రెండే అగ్నులు ఇచ్చిండు కొత్త నిబంధనలో అదొకటి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయనని వెతకమన్నాడు రెండోది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమను కాబట్టి ఈ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఇక్కడ ఈ సామర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నవాడే ఆ ఆజ్ఞని పాటించిన అలా లేనివాడు ఎవడైనా కానీ నేను దేవునిలో ఉన్నానని నేను పాపం లేనివాడని చెప్పుకుంటే వాడు అపద్దికుడు అవడమే కాకుండా యేసు ప్రభు నామాన్ని కూడా అపద్దికుడిగా చేసేవాళ్ళు చూడండి ఇక్కడ అందుకు ఏసు ఇట్ల ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వార అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి కాబట్టి ఎప్పుడైతే ఈ వ్యక్తి తన ప్రయాణం నిర్మితము ఆ మార్గంలో వెళితే ఒక దొంగల చేతిలో ఈయన చెక్కబడ్డాడు చూడండి ఈ దొంగల చేతిలో చెక్కబడ్డ ఈయన తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని కోన అక్కడ ఉన్నాడు వాళ్ళు విడిచిపోయినారు ఇది నిజంగా జరిగిందని కాదు ఒక ఉపమానంగా దేవుడు ఎట్లా నన్ను వెంబడించే మనుసులు ఉంటారు అందులో వేషధారకులు ఉన్నారు నా మనసుని గైకొని చేసిన వ్యక్తి కూడా ఉన్నారు ఈరోజు మనం వేషధారకుల్లాగా ఉన్నామా లేదా ఆయన మనసును కలిగి ఉన్న ఆయన మనసు కలిగి ఉంటే జాలి పడతాం ఈరోజు నీ పక్కన ఉన్నాడు లేదా నీ ఎదిరింటాడు నీతో పనిచేసేవాడు నీ తోటి సేవకుడు ఎవడున్నా కూడా పడి పట్ల నువ్వు జాలి పడలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎక్కడున్నావంటే క్రీస్తు మనసు లేదన్నట్టు నీకు ఎంత కాడికి నీ మనసు నీ మనసు ఉంటే బండలాగా ఉంటదన్నట్టు చూడండి అది ఎంత స్వార్థంగా ఆలోచిస్తుంది అంతే కదా ఈ పది రూపాయలు ఉంటే రేపు నాకు ఇప్పుడు ఇవ్వడం వల్ల నాకేంది అన్నట్టు ఆలోచిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇతను దొంగల చేతిలో చిక్కబడి తన తన కొరంపెరితో ఇతను పడిపోయి ఉన్నాడో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెల్లుట తటాస్తించను ఈ యాజకుడు ఎవరు ధర్మశాస్త్రం తెలియనివాడా ధర్మశాస్త్రం మెరిగినవాడ అంటే దేవుని బిడ్డలు వాక్యాన్ని చెప్పేవాళ్ళు వినేవాళ్ళు నమ్మేవాళ్ళు ఇలా ఉంటారని చెప్తున్నాడు దేవుడు ఈ ఈ లేవీడు యాజకులాగా చూడండి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోభన వెల్లుట తటాస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయను ఎందుకు వీడు యాజకుడే కావచ్చు దేవుణ్ణి నమ్మిన వాడే కావచ్చు ధర్మశాస్త్రము చేతిలో పట్టుకొని బోధించేవాడే కావచ్చు కానీ వీడికేం లేదు క్రీస్తు కలిగిన మనస్సు లేదన్నట్టు క్రీస్తు కలిగిన మనస్సు జాలి పడుతుంది ఎదుటి పట్ల దయ చూపిస్తుంది ఎదుటి పట్ల కనికరం చూపిస్తుంది ఇలాంటి చేయలేని వాడు ఎవడైనా ఎంత బిషబైనా కానీ ఎంత తోడైనా కానీ వాడు అపద్దికుడు వేషధారకుడు అన్నట్టు ఎందుకు వాక్యాన్ని పాటించని వాళ్ళందరూ అపద్దికులు వేషధారకులు వీళ్ళు చూడండి ఈ యాజకుడు చూడండి ఆ మార్గంలో వెళితే ఆ యొక్క కొర ప్రాణంతో పడిపోయిన వ్యక్తిని చూసి పక్కగా వెళ్ళిపోయింది అంటే ఇతనికి ఏం లేదు జాలి లేదు అంటే ఇతని హృదయం ఎట్లా ఉంది పెద్ద కొండ ఉంటది కదా బండ బలమైన బండ అట్ట ఉందన్నట్టు ఇతని హృదయం అంత బండవారిన హృదయం అన్నట్టు చూడండి అలాగనే లేబీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను వీళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళ కాదు కదా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఉపదేశకులు అన్నట్టు వీళ్ళు ఈ వ్యక్తి కూడా ఈ యాజకుడు ఎట్లాగైతే అతన్ని చూసి పక్కగా పోయిండు ఇతను కూడా ఏం చేస్తుడు అతన్ని చూసి పక్కగా పోయిండు ఇతని ఇతని యొక్క హృదయం ఉంది బండలాగా ఉంది చూడండి చూడండి అయితే ఒక సమర్యుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష పోసి అతని గాయములు కట్టి అంటే ఒక ధర్మ చూడండి దేవుని వాక్యం ఎరగని వాడు ఒకడు అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాడి హృదయంలో జాలి కలిగింది కానీ దేవుని వాక్యం తెలిసినా మేము దేవుని సేవకులము దేవుని బిడ్డలము మేము దేవుని ప్రకటించేవారు అని చెప్పుకునే ఈ అపద్ధికులు ఈ ఈ దొంగలు ఈ మోసగాళ్ళకి కలగలేదన్నట్టు ఎందుకు బైబిల్ మొత్తము దేవుడు అన్యజనులని ఆ కానను స్త్రీ విశ్వాసం అమ్మా విశ్వాసం చాలా గొప్పది ఎందుకు నువ్వు అంతగా నా పట్ల నమ్మకం పెట్టినావు చివరి వరకు నువ్వు నా దగ్గర ప్రాధేయపడ్డావు నీ విశ్వాసము గొప్పదని చెప్తాడు కానాను స్త్రీ ఆమె ఎవరు ఒక అన్ని జనురాలు పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరో యశుప్రభు గురించి చెప్పిన మాట విని తన విశ్వాసాన్ని కనపరిస్తే దేవుడు కూడా ఆశ్చర్యపడి తల్లి నీ విశ్వాసము చాలా గొప్పదని చెప్పి ఒక భిక్షకుడు త్రోవ పక్కన ఉంటే యశుప్రభును చూసి అతని విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు నీ విశ్వాసము చాలా గొప్పదని చెప్తాడు ఒక పరిచయుడు ఒక తన ఇంటికి భోజనంకి రమ్మంటే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళి భోజన భక్తుల కూర్చుంటే చూడండి ఆ గ్రామంలో ఉన్న ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన దగ్గరకు వస్తుంది ఆ పరిసేయుడి దగ్గర యేసుప్రభు ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆమె ఏం తన కన్నీలతో పాదాలు గడిపి తన తల వెంటుకలతో పాదాలు గడిగి ఆమె తీసుకొచ్చిన అత్తలు తీసి పోస్తుంది ఎప్పుడైతే ఆమె అలా చేస్తుందో ఎవరైతే యేసుప్రభుని ఆహ్వానించిన వాళ్ళంటే హృదయ స్థితి ఎట్లా ఉంటుందో ఈ ఈ పరిచేయుడు ఏనావా ప్రవక్త అయితే ఎలాంటిదో తెలిసి ఉండాలి కదా ఈమె పాపాత్మురాలు కదా చూడండి ఒకని తృణీకరించేది ఒకని దూరం పెట్టేది ఒకటి పట్ల ఉండే స్వభావము వాడిని కించపరిచేది వీళ్ళు పాపాత్ములు కాదా వీళ్ళు ఎక్కడ పరిశుద్ధులు కాబట్టి ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమె నీ విశ్వాసం గొప్పదని చెప్పిడు ఆమె పాపాత్మురాలే కానీ దేవుని పట్ల ఆమె విధానం ఎట్లా ఉంది చూడండి కాబట్టి ఈ సమరీయుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చిండో అతనికి జాలి కలిగింది వాళ్ళలాగా మిగతా రెండు ఇద్దరులాగా చూసి పక్కగా పోలేదు నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పి ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని ప్రార్థనలు ఉండి నీ తోటి సేవకుడు కావచ్చు నీ ఇరుగు కావచ్చు నీ అన్నదమ్ములు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు చూసి వాళ్ళకి చేయగలిగే స్థితిలో ఉండి నువ్వు చూసి కూడా నువ్వు పక్కకు వెళ్ళావంటే ఈ వాక్యము చెబుతుంది నువ్వు అపద్దికుడు అని వేషధారకుడు అని నువ్వు ఈ లేవీళ్లాగా యాజకుళ్లాగా నువ్వు కాబట్టి సమరయుల్లాగా నువ్వు ఉండలేదన్నట్టు చూడండి మనం గ్రహించాలా గుర్తిరగాల మనము క్రీస్తుని కలిగి మనసు నిజంగా నీకుంటే ఈ సమరయుల్లాగా నువ్వు ప్రవర్తిస్తావు నువ్వు ఇచ్చేది అర్ధ రూపాయా రెండు రూపాయల పది రూపాయలు అన్నది కాదు ఇంపార్టెంట్ లక్ష రూపాయలు పెడితే కాదు ఇంపార్టెంట్ నీ రుద్దయ్య స్థితి నువ్వు ఇచ్చే మనసు ఇంపార్టెంట్ అందుకు ఆయన దేవాలయంలో కూర్చుంటే కానుకలు పెట్టి దగ్గర కొంతమంది కొంత తీసుకొచ్చి అక్కడ అర్పణ వేస్తే ఒక భేద విధవరాలు తన దగ్గరున్న రెండు కానుకలు తీసుకొచ్చి వేస్తారు ఇంత అంతా ఇచ్చిన వాడిని చూడలేదు రెండు కానుకలు ఇచ్చినామని చూసి అంటే నువ్వు ఇచ్చేది అర్ధరూపాయ కావచ్చు నీ స్థితిని బట్టి నువ్వు పెట్టేది రూపాయి కావచ్చు నీ స్థితిని బట్టి నువ్వు ఇచ్చే మనస్సు దేవుని పట్ల అది చూస్తాడు దేవుడు ఈ సమరయుడు మనస్సును చూస్తున్నాడు దేవుడు ఆ కుష్టి రోగిలు కలిగిన శుద్ధుడు అయిన వాడి కృతజ్ఞత భావం దేవుని పట్ల అది చూస్తున్నాడు దేవుడు నీ ప్రార్థనలు చూడడు ఎందుకు నువ్వు కీడు చేసే వాళ్ళలాగా ఉంటే ఆయన ముఖమే నీకు విరోధంగా ఉంటుంది నీ ప్రార్థనలు ఎక్కడ క్రైస్తవులు దేవుని నమ్మిన వాళ్ళు ఇలాంటి ముసుగుల్లో నుంచి బయటకు వస్తే నిజస్వరూపం ఏసు ప్రభు కనిపిస్తారు వాక్యం కనిపిస్తుంది నేను ప్రార్థనలో ఉండి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తే ఈ లేవీడు యాజకులాగా నీ జీవితం ఉంటే ఎట్లా ఆ ప్రార్థన అంగీకారంగా ఉంటుంది ప్రభు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు విరోధంగా ఉంది చెప్పండి ఈడు చేసే వాళ్ళెవరు వాక్యాన్ని పాటించని వాళ్ళు మేలు చేసే వాళ్ళెవరు వాక్యాన్ని పాటించేవాళ్ళు నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పినట్టు చూడండి ఆ రీతిగా ఎదుటి ప్రేమించే స్వభావం ఉంటే ఈ లేవీడు ఈ యాజకుడు అలా ఉండరు కాబట్టి ఆ విధవరాలు ఎట్లయితే తనకున్న రెండు కానికలే ఇచ్చింది కానీ దేవుడు ఆమెనే ఇష్టపడ్డాడు పాపాత్మరాలైనా కానీ ఆ పాపాత్మరాలనే దేవుడు మెచ్చుకున్నాడు ఈ సమరీయుల్నే మెచ్చుకుంటుండు ఆ కాణాలు స్త్రీ ఒక అన్ని జనురాలు ఆమె గురించి ఆమె విశ్వాసం చాలా గొప్పదమ్మా అని చెప్పిండు నువ్వు బైబిల్ అంతా చూసుకుంటే ఏసు మెచ్చుకున్న వాళ్ళు ఏసు దగ్గర సాక్ష్యం పొందిన వాళ్ళు అందరూ అన్ని కనబడతారు కానీ ఎక్కడ కూడా ఒక్క క్రైస్తవుడు కనిపిడు ఎందుకు వేషధారణ జీవితాలకు అలవాటు పడిన వాళ్ళు కాబట్టి భక్తి అనే ముసుగులో ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా క్రియారూపకం చెయ్యరు కాబట్టి అందుకు ఈ ప్రజలు తమ తో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం దూరంగా ఉందంటే వాక్యాన్ని పాటించకపోతే మీ భక్తి ఎవరికి లాభం చూడండి ఎందుకు దేవుడు ఈరోజు చెప్తుంటే శతాధిపతి కూడా ఆయన గ్రహించిండు నాయన నా దగ్గర కూడా సైనికులు ఉన్నారు మీ దగ్గర అధికారం ఉందని ఒక సమరస్తి గ్రహించింది యేసు ప్రభుని మెస్ అయ్యే కానీ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదివే వాళ్ళు పాప్పే వాళ్ళకి జ్ఞానోదయం లేదన్నట్టు ఎందుకు గుడ్డితనం అన్నట్టు ఈరోజు కూడా మన ఆత్మీ నేత్రాలు విప్పబడకపోతే నువ్వు ఇంకా చీకటిలో ఉంటే ఆ దినము అకస్మాత్గా వస్తే అది మనకు ఉరిలాగానే ఉంటది ఆయన రాకడ దినం చూడండి మనం గ్రహించుకోవాలా మనం వివేచించుకోవాలా మన ఎలా ఉన్నామనేది నువ్వు ఎలా ఉన్నావనేది నీ ప్రార్థన చూసి చెప్పడు దేవుడు నువ్వు ఎలా ఉన్నావని చెప్పి నీ వాక్యాన్ని చెప్పేదాన్ని బట్టి దేవుడు చెప్పడు నువ్వు ఎలా ఉన్నవని చెప్పడానికి సాదృశ్యమే నీ ప్రవర్తన నీ క్రియలు అవి కరెక్ట్ గా ఉంటేనే నువ్వు దేవుని దృష్టిలో కరెక్ట్ గా ఉన్నవాడి నువ్వు అప్పుడు చెప్పుకో పది మంది. కాదు వంద మందికి నేను ఇలా ఉన్నాను నేను ఈ సంఘాన్ని కట్టినాను కదా ఇంతమంది వ్యవస్థను పెట్టినాను కదా ఇంతమంది విశ్వాసులు ఉన్నారు కదా నేను గొప్పవాడిని కదా అంటే ఆ గొప్పగా చెప్పుకొని కానుకలు వేసిన వాళ్ళని పక్కన పెట్టినట్టు ఈ యొక్క చిన్న కానుక ఈ యొక్క విధవరాలను చూసిన చూసినావా అలా అవుతుంది నీ స్థితి కూడా ఎందుకు ఎంత ఇచ్చిందన్నది కాదు ఎట్లా ఆయన పట్ల ఉన్నదన్నది ముఖ్యం అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సమరీయుడు జాలి పడ్డాడో అతని గాయాలు కట్టి అతనిని ఆ పూటకుల్లవానికి ఇచ్చి తన బాగోగులు చూసి అతను అంత ప్రాయాసము తన పట్ల ఇతడు నిన్ను నిజంగా నీ పొరుగు ప్రేమించిన వాడు ఎందుకు పరామర్శించేవాడు ఎదుటి వారి తోడుండేవాడు ఎదుటి పట్ల జాలి చూపించేవాడు కనికరం చూపించేవాడు కృప చూపించేవాడు ఎదుటివారితో సమాధానంగా అందరితో ఉండేవాళ్ళు వీళ్ళు దేవునికి ఇష్టలైన వాళ్ళు అలాంటి జీవితం కలిగి మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం చూడండి కాబట్టి మనము ఈ సమరయుడు ఎట్లా అయితే ఉన్నాడు అలా మనం ఉన్నప్పుడే నువ్వు ఆజ్ఞను పాటించిన చూడండి ఎందుకంటే ఈ జక్కయ్య తెలుసు మీ అందరికీ యేసుప్రభు ఆ ఇరుకో పట్నం వస్తుందని ఆయన గ్రహించి ఆయనకి ఆశ ఆయన ఎవరో ఎట్లా ఉంటాడో చూడాలని ఆశ ఉంది ఆసక్తి ఉంది చూడాలనే శ్రద్ధ ఉంది కాబట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చిండు కానీ చూడలేని స్థితి ఎందుకు తను పొట్టివాడు కాబట్టి కానీ ఆశ ఏం చేస్తుంది ఆ ఆసక్తి ఏం చేస్తుంది ఆ శ్రద్ధ ఏం చేస్తుంది ఎట్లాగైనా చూడాలనే దాన్ని ఆ కోరికను ప్రకారంగా ముందుకు నడిపిస్తుంది ఎప్పుడైతే జన సమూహం ఉన్నారో అక్కడ ఉన్నాడో ఆయన పొట్టివాడు అవ్వడం వల్ల ఆయన ఏం చేసిండో యశుప్రభుని చూడలేకపోయిండు ఎప్పుడైతే ఆ మేడి చెట్టు ఎక్కిండో ఎందుకు ఆశ తను పొట్టివాడే కావచ్చు కానీ ఆ చెట్టు ఎక్కైన నేను నా ఆశనే నా కోరికను నేను ఏం చేసుకోగలను నెరవేర్చుకోగలను అన్న ఉద్దేశంతో ఆ మేడి చెట్టు ఎక్కిండో యేసుప్రభు ఆ జనాలందరినీ అక్కడ పక్కన పెట్టి ఇతను దగ్గరికి వచ్చి నేను ఇంటికి వచ్చి అన్నాడు దేవుడు ఎందుకు ఆసక్తిగా ఉన్నవాళ్ళు చూడండి శ్రద్ధగా ఉన్నవాళ్ళు నిజంగా ఎతికే వాళ్ళకే దేవుడు దొరుకుతుడు వాళ్ళ దగ్గరకే దేవుడు వస్తుడు ఎందుకు వాళ్ళ హృదయాన్ని దేవుడు ఎరిగిండు కాబట్టి వాళ్ళ హృదయాన్ని చూసిండు కాబట్టి ఎప్పుడైతే యేసు ఆ మాట సెలవిస్తే అక్కడ శాస్త్రులు పరిసేలు సనుగుతులు ఇతని పాపాత్ముడు జో పాప ఆయన దగ్గరికి వెళ్తారు వీళ్ళు బాగా బుద్ధిమంతులు వీళ్ళు మాత్రము బాగా గొప్ప దేవుని దృష్టిలో ఉన్నట్టు వీళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఆ లేవిడి యాజకుల లాగా వీళ్ళు ఎట్లా ఉంటారు చూడండి ఎంత కాటికి ఎదుటి వారి కంటలో నలుసు చూస్తున్నాం కానీ మనల్ని మనం చూసుకోలేకపోతే కూడా ఇది మరీ దౌర్భాగ్యం అన్నట్టు కాబట్టి చూడండి వీళ్ళు సనిగితే దేవుడు ఆయన ఎందుకు ఆయన వచ్చింది పాపులను పిలవడానికే నేను వచ్చినాను కానీ నీతి మీరు నీతి కాబట్టి మీరు నన్ను అంగీకరించరు మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు నన్ను రిజెక్ట్ చేస్తారు కానీ ఈ పాపి పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది నా దగ్గరకు వచ్చింది నేను చేర్చుకున్న ఆమె విస్తారంగా పాపం చేసింది నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి నేను క్షమించిన ఇతను పాపం చేసిన ఎవడో కానీ నా దగ్గరకు వచ్చిండు నా దగ్గరకు వస్తే నేను ఎట్లా త్రోసి నన్ను వెతుకుతుంటే నేను ఎట్లా అతనికి దొరకకుండా ఉంటారు నన్ను అడిగితే నేను ఎట్లా ఆయన అడిగిందని ఇవ్వకుండా ఉంటారు కాబట్టి ఆయన ఇంటికి వెళితే ఆ దినం ఆయనకి ఏమొచ్చింది ఆ ఇంటికి ఎస్ప్రభు చెప్పిన మాట నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని ఎందుకు రక్షకుడే తన ఇంటికి వచ్చాడు ఈరోజు అలాంటి అత్యాసక్తి శ్రద్ధగా దేవుణ్ణి వెతికితే ఈరోజు నీ జీవితంలో నీ ఇంట్లో కూడా నిజమైన రక్షణ అప్పుడు వస్తుంది అప్పుడు ఎప్పుడైతే ఏసు ప్రభువును ఆయన వెంబడించిండో తను ఎవరి దగ్గర డబ్బులు అక్రమంగా తీసుకోండో దానికి రెట్టింపు ఎందుకంటే ఎప్పుడైతే ఏసు ప్రభువుని వెంబడించగలి ఆయనలో ఏం కలిగింది మారు మనసు కలిగిందన్నట్టు మారాల మారిన నిజమైన క్రైస్తవుడు మారని వాడు నిజమైన క్రైస్తువులు మారతరు అన్నట్టు ఒకప్పుడు ఉన్నట్టు నిన్నున్నట్టు ఇవాళ ఉండడు ఎందుకు దేవునిలో దిన దినము అభివృద్ధి పొందేవాడు దినదినం వాడు నూతనంగా మారతాడు వాడి మాటల్లో కానీ చూపుల్లో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనల్లో కానీ నడవడికలో కానీ మార్పు కనిపిస్తుంది అలా మారకుండా ఉన్న వాళ్ళంతా ఎట్లా ఉన్నారు శాస్త్రులు పరిసరిలాగా ఉన్నారన్నట్టు ఎంత కాడికి వాడు పాపి వీడు పాపి వాడు వీడు వీడనే కానీ వీడి పరిస్థితి ఎట్లా ఉందనేది గుర్తు ఎరగరు అన్నట్టు ఎందుకు గుడ్డితనం అన్నట్టు ఈ రోజు కూడా యుగ సంబంధమైన దేవత ఎంతో మంది వారి గుడ్డి నేత్రాలు మూసింది అందుకు అగర్ లాంటి ప్రార్థన అగరో దేవుడు ఏం చేసిండు ఆ యొక్క సారాకి గర్భం లేకపోవడం వలన చూడండి తన భర్తకి ఎందుకు పిల్లలు ఉండకూడదు నాది లోపం కాబట్టి నా లోపం వల్ల నా భర్త బాధపడకూడదు కాబట్టి తను చూసింది కాబట్టి తన దాసురాలైన అగరు నమ్మకంగా ఉంది తనకు అనుకుగా ఉంది తనకు అంగీకారంగా ఉంది కాబట్టి ఈ మనైతే కరెక్ట్ అనుకుంది సెలెక్ట్ చేసుకుంది తన భర్తకి ఇచ్చి వివాహం చేసింది ఎప్పుడైతే ఈ అగరు అబ్రహాముతో వివాహం అవుతుందో ఆమెకి గర్భఫలము ఎప్పుడైతే కలుగుతుందో ఆమె కుమారుణ్ణి జన్మిస్తుందో అప్పుడు ఈ శార ఆమె దృష్టికి ఎట్లా అయిపోయింది అయిపోయింది అట్టుంటది మనుషుల స్వభావం అన్నట్టు ఒకప్పుడు నీ స్థితి ఎట్లా ఉంది నిన్ను ఎలా మార్చిండో ఇప్పుడు నీ నోటి మాటలు ఎట్లా ఉంటాయో అంత పొంతనుండదు అన్నట్టు గర్వం అన్నట్టు అతిశయం అన్నట్టు శారా లాగా ఉంటారన్నట్టు శారాగా ఈ అగరలాగా తన యజమానురాలు నీ పట్ల కృప చూపించి కలికర నీ జీవితాన్ని మార్చి తనతో సమానంగా తన భర్తని వివాహం చేసుకుంటే ఎప్పుడైతే ఈ శారాకి బిడ్డలు కలగలేదో ఈ అగరుకి తన పట్ల ఏమొచ్చింది చులకన భావం వచ్చిందన్నట్టు హేళన అయిపోయింది అప్పుడు శారా ఏం చేస్తుంది తన భర్త అబ్రహాంతో మాట్లాడి ఈ శా ఈ యొక్క ఏం చేస్తుంది పంపి మాట కాబట్టి ఆ శారాన్ని అబ్రహాము ప్రేమించిన వాడు కాబట్టి ప్రేమించిన వాడు మొదట చెప్పిండు ఆమెను వివాహం చేసుకోండు అంటే నిజంగా ప్రేమించిన వాడు ఎవడైనా తన భార్య మాట వింటాడు ఇది బైబుల్ ప్రకారం ఉన్న మాటే అది దేవుని మూలంగా ఉన్నాయల్లే ఏ చెప్తే వినరు ఎందుకు దుష్టుడు వచ్చి కూడా అవను మోసపరిచినట్టు ఆదాములు కూడా ఉండేవాళ్ళు ఉంటారు కానీ వివేచిచ్చి ఈ భార్య ఏం జరుతుంది అనేది గ్రహిస్తారు కాబట్టి ఎప్పుడైతే ఈ అగరు అబ్రహాము చూడండి శారా అబ్రహాంతో మాట్లాడి తనని పంపి మంది ఎందుకంటే బుద్ధి కలగడానికన్నట్టు ఎందుకు ఇది రోజు ఎక్కువైపోతే ఏమైపోతుంది ఇంకా చులకన భావం అయిపోతుంది అన్నట్టు కాబట్టి అబ్రహాముతో ఈ సారా మాట్లాడి అబ్రహాం చేసిండు నీళ్ల నుంచి ఆమెకిచ్చి తన బిడ్డను తనను పంపడం కష్టమే ఎందుకు అబ్రహాం కానీ పంపించిండు ఎప్పుడైతే ఆమె ఆ అరణ్యంలో ప్రయాణమైపోతుందో ఎంతకాలం వస్తుంది నీ నీళ్ళ తిత్తులోది అది పోను పోను పోను పోను అది అంతా అయిపోయిన తర్వాత దాహము దాహమని అరణ్యములో ఆ ఇసుకులో వెతుకుతా ఉంటుంది అంటే అరణ్యము ఎడారంటే ఈరోజు నీ జీవితం ఈ లోకంలో వెతికితే దొరకదు కాబట్టి ఎప్పుడైతే అట్లా వెతుకుతుందో ఎంత ప్రాయసపడినా ఎంత వెతికినా ఎక్కడ చూసినా కను మరుగులో కూడా కను సైగలో కూడా ఎక్కడ జీవం ఉండదు జలం ఉండదు ఇక చూసి చూసి చూసి ఆ దొంగల చేతిలో చిక్కబడిన వాడు ఎట్టయితే కొనపానంతో ఉన్నడో తన బిడ్డ కూడా అట కొనపానంతో ఉంటే ఇంకా ఏం చేస్తుంది వెతికింది వెతికింది దొరకనే దొరకల ఏం చేసింది ఇంకా ఆమె వల్ల ఆమెకి విసిగు వచ్చేసి ఆ బిడ్డను అక్కడ విసిగేసి ఎక్కడో కూర్చొని ఇంకా ఏడుస్తుంది ఎందుకు కళ్ళ ముందే తన బిడ్డను పోగొట్టుకునే పరిస్థితి అన్నట్టు ఎప్పుడైతే యేసుప్రభు ఆ బిడ్డ యొక్క ప్రార్థన విన్నడో అప్పుడు అగరితో మాట్లాడి ఎప్పుడైతే ఆమె కన్నులు ధరిచిండో ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఆమె ఎప్పుడైతే యేసుప్రభు కన్నులు ధరిస్తే ఎదుట ఏముంది జీవజలం ఉందన్నట్టు అప్పుడు తనను తన బిడ్డ దాహం తీర్చుకొని దేవుడు నీ యజమానుల పట్ల లోబడి ఉండని పంపించేసిడు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడన్నా నీ కన్నులు విప్పబడితే వాక్యాన్ని చూస్తే నీ జీవితం ఎట్ంది నీ విధానం ఎట్లా ఉంది నువ్వు లోకంలో వెతికితే దొరకదు ఎంత వెతికినా ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ కలగదు ఎప్పుడైతే నీ కన్నులు తెరిచి నీ చేతిలో చూడండి ఆమన్నా ప్రయాసపడి ఎడారి మొత్తం వెతుకుతుంది చూడండి అంత కష్టం ఆమె ఉంది కానీ దేవుడు ఎంత కరుణా సంపన్నుడు మన చేతిలోనే బైబుల్ పెట్టండు కానీ దాని వైపు చూడడానికి మన కన్నులు తెరవడం కష్టమైపోయింది ఎందుకు అంతా లాటరీలు కావాలా మనకి అద్భుతాలు జరగాల అందుకు అల్లా సంఘం పోవాలా అల్లా పాస్టరు ఇల్లా పాస్టరు అల్లా పాస్టరు ఆ ఈ సంఘము వాళ్ళు పెడితే ఎట్లయితే వీళ్ళు పెడితే ఎట్లయితే ఎక్కడ కూడా దేవుని మీద ఆధారపడే జీవితం ఉండదు ఆయన చెప్పిన మాట యేసు మాట నిజంగా వాక్యాన్ని పాటించేవాడు అయితే ఎక్కడ వెతకబనట్టు యథార్థతతో ఆత్మతో సత్యముతో నువ్వు ఉన్న స్థలంలోనే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే నీ ఎదుట ప్రత్యక్షం అవదా ఎట్లా వాక్యం అట్లా పరిష్కరించుకోరు ఎంత కాడికి మనుషుల మీద ఎదుటి మీద ఇలా ఆధారపడితే ఎట్లా నీ విశ్వాసం సంపూర్ణతలోకి వస్తుంది మన విశ్వాసం ఇజుకి ఆ ప్రవక్త వచ్చి చెప్పిండు నువ్వు చనిపోతావు మరణం నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఇజుకీయ నా ఆస్తులు ఏమైపోతాయేమో నా కొడుకులకు రాయాలా కూతుర్లకు రాయాలా ఈ రాజ్యం ఏమైపో ఇవన్నీ ఏమో ఆలోచించలా ఉన్న స్థలంలోనే గోడ తట్టు ముఖం తిట్టుకొని ఆకాశం ఇలాంటి విశ్వాసులు కావాలా యేసుప్రభుకి ఆయనలో వెతికే వాళ్ళు ఆయనలో అడిగేవాళ్ళు ఆయనను చూస్తూ ముందుకు నడిచేవాళ్ళు మనుషుల మీద కాదు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం నువ్వు దేశమంతా వెతికినా ప్రపంచం వెతికినా కానీ పరిష్కారం చూపించేవాడు ఒక్కడే ఆయననే యేసుప్రభు అది నువ్వు గుర్తెరిగితే ఈ లోకంలో వెతకడం మానేసి ఆయన సన్నిధిలో వెతికి ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనా పూర్వకంగా నీ జీవితంలో ఏదైనా దొరుకుతుంది లేదు నేను ఈ లోకంలో వెతుకుతానంటే నీ జీవితం ఇంకా అలిసిపోతుందన్నట్టు ఇంకా నీ జీవితం కృంగిపోతుందన్నట్టు ఇంకా నీ జీవితంలో విసుకు వస్తుంది విసుకొచ్చింది కాబట్టి బిడ్డను ఇరేసింది ఎందుకు ఓపికపోయిందన్నట్టు అప్పుడు వస్తారు అవిశ్వాసులు విశ్వాస భ్రష్టులు అన్నట్టు ఈ రోజు కూడా మనుషులు అలా తయారైనది ఎక్కడున్నాడు ఏసు ప్రభు ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని ఎక్కడికి వెళ్ళొద్దన్నట్టు ఇది మోసం అన్నట్టు యేసుప్రభు ఎక్కడో లేడు నువ్వు కనులెత్తి చూసి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే నీ హృదయాన్ని చూసుకుంటే నీలో ఉంటాడు యేసుప్రభ్ ఇది కదా ఆలయం నువ్వేమో ఎక్కడో లోకంలో అరణ్యంలో మనుషులందరూ ఎక్కడో వెతుకుతున్నారు కానీ అలా వెతకడం మనం మానేసి దేవుని వాక్యంలో వెతికితే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది పరిశుద్ధుడు తండ్రి మా దేవ కృప కనికిరం గల దేవ నీకు వందనాలు ప్రభ నా దేవా నా తండ్రి స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా ఆయన రాత్రికాల సమయం ముందు ప్రభా నైనా వాక్యం ద్వారా మాట్లాడినా ఆ జనులు మూడు దినాల నుండి ఎంతో ఆసక్తితోనైనా శ్రద్ధక మేము వాక్యాలు విన్నారు ప్రభ ఎంతో ఆత్మీయంగా పలపడ్డారు ప్రభ ఎప్పుడైతే అలా నీ సన్నిధిలో వాళ్ళు వెతుకుతా ఉన్నారో వాళ్ళ పట్ల మీరు ఆలోచన చేసినారు వాళ్ళకి ఏమీ అవసరము ఏమి అక్ర ఇది ప్రభ నమ్మదగిన మాట కానీ ఈరోజు మనుషులు అలా లేరు ప్రభ నాయన తండ్రి అద్భుతాలు ఆలోచనలని ఈ లోకంలో ఉన్న వాళ్ళ స్వార్థపరుల చేతుల్లో నేను ఎంతో మంది చెక్కబడుతున్నారు ప్రభా నాయన మేమైతే ఆ రీతిగా ఉండొద్దు ప్రభా పేతులు అంటాడు ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం అంటాడు ప్రభా నాయన అవును నిన్ను విడిచి మేము ఎట్లా బ్రతకగలం ప్రభా నీ కృప లేకపోతే ఒక నిమిషము ఒక క్షణం కూడా మేము బతకలేం ప్రాభ ఈ అరణ్యంలో ఈ లోకంలో కాదు ప్రభా మేము వెతికేది నీలో మేము వెతకాల ప్రభ నీ వాక్యము నమ్మదగినది జీవము కలిగినది ప్రభ మాట మార్చుటకు మీరు నరుడు కారు ప్రభ కాబట్టి మాకు ఎన్నో అమూల్యమైన అత్యధికమైన ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు ప్రభ అవి కేవలం మీ బిడ్డలకు మీరు ఇచ్చిన బహుమానం ప్రభ కాబట్టి మేము వాటిల్లో వెతుక్కొని మేము పరిష్కరించుకోవాలా మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ప్రభ నీ వాక్యమేనాయన మమ్మల్ని ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది నీ వాక్యమేనైనా మమ్మల్ని ఓదారుస్తుంది నీ వాక్యమే వంకర టింకరగా మా జీవితాలను సరైన త్రవలో నడిపిస్తుంది ప్రభ కాబట్టి నీ వాక్యానుసారంగా నీ వాక్యాన్ని విని పాటించి నడుచుకునే జీవితం నాకు దయచేమది నీ వాక్య ప్రకారంగా ప్రభ నేనేమైనా నీ పట్ల ఆయాసము అనబరిచి ఈ గడిచిన దినంలో ఉంటే నన్ను క్షమించు నా అతిక్రమములకు క్షమించు నా పాపములు క్షమించు నా దోషములకు క్షమించు నేను ఏదైనా తండ్రి నీ దృష్టికి నీచమైనది అసహ్యమైనది ఏకరమైనది అపవిత్రమైనది నాయన నీ దృష్టికి నాయన నాయన తండ్రి అయిష్టం కలిగించే క్రియా ప్రవర్తన నడవడికి ఏదైనా కానీ ప్రభ ఒకవేళ నేను చేస్తుంటే నన్ను క్షమించి ఇక మీదట ప్రభ నాయన నిన్ను పోలి నిన్ను నడుచుకొని మాదిరిగా ఉండే జీవితం నాకు అనుగ్రహించమని మంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి స్తోత్రం ప్రభావీ పాలన ఇలా స్తోత్రాలు దేవాయసింహప్రభ ఇటువంటి వాక్యాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు దేవాయసీ మహాప్రభ మేము ఏ రీతిగా జీవిస్తున్నాం మహాప్రభ మా జీవిత పరిశీలన ఏది ఎట్లా ఉంది దేవాయసీ మహాప్రభ ఇతట తిరిగే బిడ్డలుగా ఉన్నావా మేము సరిచూసుకోవాలా మా ప్రభా ఎవ్రీ టైం దేవాయశ్వరుని ఆజ్ఞలను గాయకొని దేవాయేశ్వరిని కట్టడాలను అనుసరించి మేము జీవించదానా స్నాయం చేయండి దేవాయశ్రీ మహాప్రభ ఎంతో మందికి దేవా ఎన్నో లేవు మా ప్రభా దేవాభా ప్రతి ఒక్క పూట దేవ మూడు పూటల్లో భోజనం దయచేసి షెల్టర్ దయచేసి బట్టలు దయచేసి నీ యొక్క కాపు దళలో మమ్మల్ని ఉంచిన స్తోత్రం మాప్రభ నీకు వందనా స్తోత్రాలు దేవా ఇంకా వాక్యంలో ఇంకా దేవా నెమరేట స్నాయం చేయండి మా ప్రభా దేవా నారు కట్టి ఫలింప చేయండి మా మీరే సాయం చేయండి మా ప్రభా దేవాభా ప్రతి ఒక్క ఏసు బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క చెబుతు క్రీస్తు గద్దించండి మా ప్రభా అతన్ని నమ్ముకుని బిడ్డ మా ప్రభా నమ్మిలా సాయం చేయండి మా ప్రభాకమ్ దేవును కుమ్మరించండి మా ప్రభా రవిచంద్ర బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం గురించి విడుదల దయచేయండి మా ప్రభా ఏస్తు క్రీస్తున గద్దిస్తున్న మా ప్రభా తల నుంచి అరికాల వరకు దేవాయశ్ అవస్థ దయచేయండి మా ప్రభ మీరే తోడైనాడు మా ప్రభా బ్రదర్ ఎటువంటి అపాయం కలగకుండా దేవాన్ని తట్టు తిరిగాడు మా ప్రభ దేవాస్ మా ప్రభ రక్షణ భాగ్యం తీసుకుని దేవ నీ తట్టు తిరిగే భాగ్యం దయచేయండి మా ప్రభా ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి దేవ సాల్వ్ చేయండి మా ప్రభా అలాగే భాస్కరమ్మ సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా సిస్టర్ దేవస్ ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం నుంచి దేవ ప్రతి ఒక్కటి తీసిపోయండి మా ప్రభా బిడ్డ పని చేస్తుంది మా ప్రభా దాంట్లో మీరే స్నాయం చేయండి మా ప్రభా అవసరం తీర్చి దేవా మీరే స్నాయం చేసిన దాన్ని బట్టి అలాగే మా ప్రభా సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క నుంచి దేవ స్వస్థత పొందాల మా ప్రభా మీరే స్నాయం చేయండి మనోజ్ బ్రదర్ కూడా మంచిగా ఉంటా స్నాయం చేయండి మా ప్రభా వాళ్ళిద్దరు దేవామ ప్రభావ సేవ చేయించిగా మీరే సాయం చేయండి మా ప్రభా దేవ ప్రతి ఒక్క మీరే తోడైనా మా ప్రభా అలాగే శివ సాయి కృష్ణ గురించి ప్రాణిస్తున్నాడు ఆపద నుంచి తప్పించిన దాన్ని బట్టి వదన స్తోత్రాలు దేవ దేవ ప్రతి ఒక్క మీరే స్నాయం చేయండి లేచి నడిచేలా సాయం చేయండి మా ప్రభావ ఇంకొక దేవున కుమ్మరించండి అలాగే బెన్ను ప్రజల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ నుంచి దేవ కొట్టి వేసిన దాన్ని నీకు వదనా స్తోత్రాలు దేవ మీరే స్నానం చేయండి మా ఇక్కడ దేవాయస్ అలాగే నా కుటుంబం గురించి నా గురించి ప్రాణిస్తున్నాడు మా దేవ ప్రతి ఒక్క దాన్ని దేవాయస్ పరిచేసిన స్తోత్రం మా మరి ఇంకా దేవ కోలుకునేలానే స్నానం చేయండి మా నీకు హస్తం పెట్టాడు మా ప్రభావ మీరే తోడు అయినాడు మా ప్రభావ జాబ్ లో మీరే స్నానం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభావ ఇక్కడ వచ్చిన ప్రతి పేరు పైన దీనికి ఆశ్రయించండి మా ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలో ఉంటా సాయం చేయండి మహాప్రభ నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లాల మహాప్రభ మీరు తప్ప వేరే దేవుడు లేరు మహాప్రభ దేవాయస్మ ప్రతి నీకే ఘనత చెల్లాలి మహమాప పూర్ణ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నేను సేవించే బిడ్డలో ఉంటా సాయం చేయండి మహాప్రభ ప్రభా ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పైన దేవించి ఆశ్రీస్తారని త్వరగా రాబోతున్నీస్ పెట్టే వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ైనా మీ పరిశుద్ధమునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఈ లోకంలోనైనా నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు ప్రభు మనుషులను నమ్ముకుంట కంటే ఏ హోవాను ఆశ్రయించటం ఈ రాజులను నమ్ముకుంట కంటే యహోవాను తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు మా కింద మా జీవితాలను వెలిగింపజేసి కిందైనా మమ్మల్ని మీ సాక్షులుగా ఉండటకు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తుంటున్నాం రాత్రికాల సమయంలో హయా మరి ఇస్తుంటున్నాం మా ప్రార్థనకు జవాబు దయచేయగల సుమర్థుడో నీవే ప్రభావం మీకే స్తోతులు స్తోత్రాలు నాయనా మీకు కృతజ్ఞత చెల్లిస్తుంటారు నాయన ఏ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి ఒక్క సిగ్నెస్ నుంచి విడుదల దయచేయండి ప్రభావం పరమ డాక్టరు ఉన్నాయన పరమ వైద్యుడిగా నాయన మీకు స్తోతులు చెల్లిస్తుంటారు అలాగే నా తండ్రి శివసాయ ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం ఉన్నదండి మీకు కృతజ్ఞతలు ప్రభు చీల్ల బ్రదర్ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ కిడ్నీ పెయిన్ నుంచి విడుదల దయచేయండి అతన్ని హార్ట్ ప్రాబ్లం నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచే వడ్లుగా కానీ ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయి వేస్తున్నామంలో నా తన్ని ఇంకొక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం అవను ముట్టి తాగి స్వస్థపరచండి ప్రభావ కృతజ్ఞతలు మాస్కర్ అమ్మను ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి మధుర సిస్టర్ విషయంలో అలా జీవితంలో ప్రభు అన్న తండ్రి మీరు కట్టబడిలో ఉన్న సహాయం అనుగించండి నా తండ్రి మీరే మార్గం తెలియడి ప్రభావ మీకు స్తోత్రం స్తోత్రం నాయన మీకు స్థుతులు చెల్లిస్తుంటాం నాయన మన బ్రదరు నా తండ్రి ప్రభు అలా శ్రీస్టర్ బుట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన సమస్త మహిమ గణతనికి చెల్లిసిన వాళ్ళకి స్వాధిపదం బుట్టి తాకి స్వస్థపరచండి అలా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు మీకు స్థుతులు ఉన్నాయని అతన్ని ఇన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉన్నాడు ప్రభావ మరి మీరు చూపించిన తండ్రి ఉద్యోగంను బట్టి వెలుటకు నాయన మంచి సంపూర్ణ స్వస్థత ది దయచేసి నాయన మీ నామానికి మహిమతే చెబుడ వారు స్తోత్రం స్తోత్రమునైనా స్థుతులు చేసిన కావ్య విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభు మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి ఉన్న ఇబ్బందులన్నీ తీసివేయండి దైర్ణం అనుగ్రహించండి గృహంలో ప్రభావ అతండ్రిని భాగ్యమును దయచేయండి ప్రభావ మీకు స్థుతులు నాయన రక్షణ లేని వారు ఎంతమంది ఉన్న ప్రభావ రక్షణ భాగ్యము దయచేయం లే సున్నాలు ప్రభావ మీకు స్థుతుల స్తోత్రాలు నాయన కృతజ్ఞతలు అయా మన ప్రభు మా తండ్రి నాయన అక్కడ ఊర్లలో నా వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం వారిని స్వస్థపరచండి ప్రభావ మీకు స్తోతుల స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను నాయన మమ్మల్ని అందరినీ చేసుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చిడ్డలుగా వాడుకొని ఆయన మీ నామానికి ఘనత తెచ్చుకోమని కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తాం మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం మా ప్రార్థనకు జవాబు దయచేమని ప్రార్థం చేసుకుందాం స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారుమైన నాయశ్రీయ నీకే వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగనుడు నాయతండ్రి నువ్వు గొప్ప కార్యములు చేయవాడు ప్రభ సమస్త సాధ్యపరుచుదేవుడవు నా తండ్రి నీకు అసాధ్యమైన కార్యం లాంటి ఏవి లేవి నాయన ప్రతి హృదయాన్ని తలంపులను పరిశోధించిన మా అవసతులు మా ప్రభ మా మా బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడు నీకే వంద నాలుగు స్తోత్రంలో ఆయన మీ యొక్క నామమునికే ప్రభా ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను చేసే నతండ్రి ప్రార్థనా విజ్ఞాపనలో ప్రభ నతండ్రి బిడ్డల యొక్క సమస్యలన్నింటినీ వింటున్న దేవుడు తండ్రి ప్రభ హార్ట్ సమస్యతో ఎంతమంది నా తండండి ఇప్పుడు చెప్తున్న నలుగురు మంది ప్రభ నతండి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హార్ట్ను మీరు ముట్టని ఎందుకు ఆ చెస్ట్ పోను ప్రభ మరి హార్ట్ లో ఎందుకు లోపం తెలియదు కానీ ప్రభ మీ సమస్త తెలుసు ఎందుకంటే మీరు హృదయాలను పరిశీలించే దేవుడవు మేము కడుపులో తల్లి కడుపు గర్భంలో ఉన్నది మొదలు ప్రభ ఏ రీతికి ఎదిగినది ఎరిగిన దేవుడవు అవయవములను ముట్టండి నాయన హార్ట్ ముట్టండి ప్రభ నలుగురిపికి ప్రభనతండి ప్రభ రావిచల బ్రదర్ కి నతడి రేణుక శివరస్య కృష్ణకు ప్రభమరాశున బ్రదర్ కి అందరినీ ముట్టండి నాయన ఆ విషయంలో కార్యం జరిగించండి ప్రభ నా తండ్రి మాంసపు తండ్రి అది కొట్టుకోవడం ఆగిపోతే ప్రభ ప్రాణాలు పోతాయి నా తండ్రి దాన్ని ముట్టండి ప్రభ ప్రతి మూలలో ప్రతి మూలలో లోపంలో సరిచేయండి ఆపరేషన్లు లేకుండానే ప్రభ స్వస్థత ఇచ్చేయండి లేక బిడ్డలకి జీవితాలు ఆయుష్ పెంచు వాడవు నా తండ్రి ఏసీ అనేక కార్యంలో ఎంతో గొప్పవి ఎంతో ఘనమైనవి ఆ బిడ్డల విషయంలో మీరు కార్యం జరిగించి ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి స్వరాజులు ముట్టండి తండ్రి ప్రభా యొక్క టైఫాయిడ్ జ్వరం నుంచి ప్రభ సమస్త బలహీనత నుంచి ప్రభ మీరు బలపరుచండి సంపూర్ణ స్వస్థ దయచేసి నారిని వరకు ప్రభ ఆరోగ్యంలో అనుగ్రహించండి ప్రభని బిడల చుట్టూ అగ్ని కంచె వేసి అంతకారం అంత చీకటి దురాత్మ సమూహాలు ఏసు శక్తి గల నాముల కాలిపోను కాక నా తండ్రి మనో బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ బిడ్డల అవసరవతరులు ప్రభ బిడ్డల యొక్క ఆరోగ్యం నా బిడ్డల యొక్క బలహీనతలు ఎరిన దేవుడవు ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రభా మమ్మల్ని బలపరచువాడవు నీవేనా తండ్రి ఎస్ అనేక కృపలో జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారం ప్రభ మా పైన నూతన వాత్సల్యముతో అనుదిన జ్ఞాపకం చేసుకుంటున్న దేవ నీకే వందనాలు ప్రభా ఏచ్చి కూడా మేము నీ రుణంలో తండ్రి ప్రభ కేవలము మా యొక్క విరిగి నలిగిన హృదయాలతో నేను సన్నిధి నీ సన్నిధిని సమీపించి ప్రభ నీకు నతండ్రి మొరపెట్టుకొని ప్రభ నీ సన్నిధులు మా హృదయ భారమంత కుమరించి ప్రభ నీ వద్ద నుంచి మేము ఆశీర్వాదాలు ఆరోగ్యము మనశ్శాంతిని నే అదినే ఆరోగ్య స్థితిని ప్రభ ఆర్థిక పరిస్థితులు కూడా సరి చేసుకోగల ప్రభ న తండ్రి ఇంటి గొప్ప దేవుడవు నీవే ఉన్నావు ప్రతి కార్యంలో మీ మహిమ న తండ్రి కనబడుతున్నది ఎస్యన తండ్రి బిడ్డ అంద ప్రభ మీరు కృప చూపించండి ప్రతి అనారోగ్యంను మీరు ముట్టండి ఏసు ప్రభ ప్రతి కార్యంలో ప్రతి విజ్ఞాపనులో నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదంను కనబరచండి ఏ మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలనైనా ఏ ముళ్ళు మా మా శరీరంలో ఏ బలహీనత మా హృదయంలో ఉన్నదో ప్రతిదీ నా తండ్రి క్షమించి తీసివేసి మమ్మల్ని పరిసరి చేయమని మా అంతరాత్మలను ప్రభ పరిశోధించి మాలోని ఆయాసకాలంలో తీసివేసి ప్రభ పరిశుద్ధంగా నీతి మంత్రులుగా నీక సన్నిధిలో మొరపెట్టుకునే యోగ్యత దయచేది ప్రతి బిడ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడవ మేము అడుగు అడుగు ఊహించి వాటికన్నా నీ వద్దకు వచ్చిన ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్ళలేదు ప్రభ అతన్ని సమృద్ధిగా దీవించు ప్రభ సమస్తం సాధ్యపరచు దేవుడవు నీకు అసాధ్యమైన కార్యలు లేవు అని ప్రభాని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడవు ఎందుకంటే ప్రతిదీ ప్రభా నీ నుంచి మేము పొందుకొని ఉన్నాము మాకంటూ ఉన్నదంతా కూడా నీవు ఇచ్చిన దేశ నీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సరైన రీతిగా మేము నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీకు స్థుతించి నేను మహిమ పరిచి నేను ఘనపరిచే బిడలుగా మమ్మల్ని సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టమని ప్రతి విధమైన అనారోగ్యంలో మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా దర్శించండి రీతిగా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ యొక్క వాక్యం బట్టి నీకే వందనాలు వేసేయా నీకు వాక్యం సరిన రీతిలో మేము స్వీకరించుటకు మాకు హృదయాలను తెలియ తెప్పనిలా చేయండి హృదయాలు పరిమితండి నీ యొక్క కృపలు మేము కనిపెట్టుకొని ప్రభా నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏసే శక్తిగల నామంలో సమర్పించుకుంటూ ఏసయా నీకు పాద సన్నిధిలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నిన్ను నిన్ను ఏ నిన్ను ఏ విడవను నీకై నీకై జీవించదను తల్లి వల్లే ప్రేమించి తండ్రి ఆదరించినావు తల్లి వల్లే ప్రేమించి తల్లి వల్లే ఆదరించిన రక్తంతో కడిగి తిరిగి రక్షణలో నీ చిత్తం చేసను అది నా ఆహారం ప్రతకు మరణము నీ నుండి ప్రైజ్ లో ప్రైజ్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ ప్రైజ్ లో అందరికి ప్రైజ్ కట్సిస్తారు Tchau, ela... tchau.